శ్రీగురుభ్యో నమ శ్రుతిస్మృతిపురాణామాలయ భగవత్పాదశంకరం లోకశంకరం నీరోగ ఉపవిష్టో వాద్నో వా విలూన్ భువి మూర్చ్ వాత్యజేష శ్లోకంతా కలిపి శబ్దం నీరోగ ఉపవిష్టో వాగ్ణో వా విలూన్ భువి మూర్చ్ వాత్యేష ప్రాణా భ్రార్ణ నీరోగ ఉపవిష్టన వార్చ్ వా తేషి జీవన్ముక్తవస్థను వర్ణిస్తున్నారు జీవన్ముక్తులు ఎలా ఉంటాడు అంటే జీవన్ముక్తులు అంటే ఆత్మనిష్ఠులు ఆత్మజ్ఞానులు ఫలానా విధంగా ఉంటారనే రూలేమీ లేదు సర్వథా వర్తమానోపి దశభూయోధిచార్యతే గీతలో కూడా మీరు చూస్తున్నారు సర్వథా వర్తమానోపి ఇప్పుడు ప్రసిద్ధమైన శ్లోకము కూడా గలదు ఎలాగంటే కృష్ణో భోగి సుఖఖ్యాగి నృప జనక రాఘవౌ పురోహిత వశిష్టాద్యా సర్వైతే జ్ఞానిన సమాహ అన్న శ్లోకం ఒకటి ఉంది ఎక్కడి నుంచో నేను ఎదుగుని గుర్తు లేదు నాకు సో శ్రీకృష్ణుడు జ్ఞాని కానీ ఆయన ఎలా కనపడతాడు మనకి భోగిలా కనపడతాడు సుఖ జ్ఞాని యోగి సుఖయోగి రాముడు జనకుడు జ్ఞానుడు కానీ ఇద్దరు మహారాజులు ఎంత తేడా వచ్చేసింది చూడండి వశిష్ఠుడు మొదలైన వాళ్ళు జ్ఞానులు కానీ వాళ్ళు పురోహితులు రాజ్యపురోహితులు వీళ్ళందరూ జ్ఞానులే జ్ఞానులు అనే అంశంలో వాళ్ళందరూ సమానం ఆ అంశాన్ని మినహాయిస్తే మిగతా అంశంలో దేనిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి జ్ఞాని ఫలానా విధంగా ఉంటాడు అనే వ్యవస్థ ఏమీ లేదు ఎలా ఉన్నా ఉల్లాసంగా సంతోషంగా ప్రేమగా తెలివిగా తెలుగుగానే ఉంటాడు ప్రేమగా అసంగముగా ఉండదు ఎలా ఉన్నా అసంగంగానే ఉంటాడు నేను చిన్మయ్యుడను చైతన్యమే నా స్వరూపము సో ఆభరణముల కనుకకి బంగారులు ఎలాగ స్వరూపము తరంగములన్నిటికీ నీటి నీరు ఎట్టి చైతన్యము అట్టికి నా స్వరూపము చైతన్యము సర్వము ఈ చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది నేను చైత చైతన్య స్వరూపులను శాంతిన యొక్క ధర్మము శాంతిన స్వరూపము సహజ సహజ సిద్ధమైన తత్వము ఏది కూడా నన్ను అనుకుపోదు నా ఇది కూడా లేపమును పొందదు అని తెలుసుకుంటూ ఈ సత్యాన్ని గుర్ సత్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన కూడా ఉండదు ఆ సత్యముందే పరినిష్ఠితుడై ఉంటాడు జ్ఞాని జ్ఞాని యొక్క స్వరూపం వంటిది కాబట్టి ఆ లోపల జ్ఞానికి ఉండే లోపల అసలు ఈ అజ్ఞానము యొక్క ఉండనే ఉండవు సంసారులకు మానస ధర్మములు కూడా జ్ఞాని యొక్క హృదయంలో ఉండనే ఉండవు బాహ్యంలో సంసారికి జ్ఞానికి తేడా ఏమీ ఉండకపోవచ్చు జనరల్గా అయితే జ్ఞాని ఎలా బతుకుతాడు అన్నది మనం చూసాం ఇంతకుముందే జీవన్ముక్త అవస్థ గురించి అనేక సందర్భాలతో మనం చూశాము సో ఎస్య నాహంకృత భావ ఎస్య బుద్ధిని నలిక్యతేవో శ్లోకాలు జీవన్ముక్తుల గురించి యోగవాసి ఉత్పత్తి ప్రకరణంలో ఇవ్వనాల శ్లోకాలు కనబడితే పట్టుకొచ్చాను జీవన్ముక్తుల గురించి చెప్పిన శ్లోకాలు పుర్వతో పుర్వతో వాటి సజీవన్ముక్త ఉచ్యతే జీవన్మితులు నేను చేస్తున్నాను అని అనుకో ఎస్ఎన్ నాహంపులతో భావ అవుతోందని అనుకుంటాడు తప్ప నేను చేస్తున్నాను అనుకో ఒక ఏనుగు నడుస్తూ అడవిదారనమాట అక్కడ ఒక చిన్న కొండకాలం ఉన్నది ఆ కొండకాలం మీద బ్రిడ్జి పట్టుకున్న మనుషులు రావడానికి ఒకటి ఏనుక్కు బ్రిడ్జి అక్కర్లేదు కానీ పట్టుకున్న బ్రిడ్జ్ ఒకటి ఈ ఏనుగు కూడా దేనిక్యం అవుతుంది కదా ఆ బ్రిడ్జి మీద వెళ్తాం ఏనుగు బ్రిడ్జ్ మీద వెళ్తూ దాని బరువుకి బ్రిడ్జి లట్ లట్ దాపుతాం మొత్తానికి ఏనుగు బ్రిడ్జి అప్పుడు ఆ ఏనుగు యొక్క తుండం మీద కూర్చున్న ఒక ఈగ ఏమంటుందంటే ఓకే సుమా నాకు భయం వేసింది సుమా మన ఇద్దరం బ్రిడ్జి దాటుతుంటే మన ఇద్దరి బరువుకి బ్రిడ్జి పడిపోతుందేమో అని నాకు భయం వేసింది దేవుని అనుగ్రహంలో మన ఇద్దరము బ్రిడ్జిని పేలించాలి వేసినాము అన్నది ఇది అయ్యిగా అంటే అప్పుడు ఏనుగు అన్నది వేదిద నువ్వు అసలు ఉన్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటే నాకు తెలియని లేదు అని ఏనుగుడు మన జీవితంలో ఏనుగువలే మహామహిమాన్వతమైన ఒక శక్తి ఒక మహాశక్తి మన బయట ఆ శక్తి ఉన్నది మన లోపల అదే శక్తి కలదు ఉదాహరణకి బయట ఉండి ఆ శక్తి ఆహారాన్ని నిర్మాణం చేసుకోండి అదే శక్తి మన లోపల ఉండి పచనం చేసుకోండి అదే శక్తి బయట వాయు రూపంగా అదే శక్తి మన లోపల ప్రాణశక్తి రూపంగా శ్వాసరూపంగా ఉన్నది సో అదే శక్తి బయట లోపల అదే ఉండి ఈ జీవయాత్రను నడిపిస్తుంది నడిపిస్తుంటే అహంకారం మధ్యలో వచ్చి నేను తగుతునమ్మా అంటూ వచ్చి నేను చేస్తున్నాను అంటూ ఉంటుంది అహంకారం కానీ జ్ఞానం యొక్క చైతన్యంలో అహంకారం ఉండదు నేను చేస్తున్నాను అనే అజ్ఞానము జ్ఞానియంలో ఉండదు ఎస్ నాహంకృతతో భావ అన్నీ అవుతున్నాయి అనే సాక్షి భావంతో ఉంటాడు తప్ప నేను చేస్తున్నాను అనే అహంకారము జ్ఞానితో ఉండదు సర్వము ఒక మహాశక్తి యొక్క అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది ఆ మహాశక్తికే మీరు దిష్టిని అని డెవినిటీ అని ఏ పేరుకు విధి అని ఏ ఆ విధికి యొక్క అధీనంలోనే సర్వము నడుస్తూ దీంట్లో మనము నేను చేసుకున్నాము అనే భావన ఏది కూడా సరికాదు మరి నేను కర్తను కాకపోతే మరి నేను ఈ జరుగుతున్న వ్యవహారానికంతకీ నేను సాక్షిని మాత్రాను వ్యవహారం అంతా దేనివల్ల ఆ దైవశక్తి వల్ల జరుగుతోంది విధి వల్ల జరుగుతోంది మన నా రోల్ ఏమిటి నేను సాక్ష్యం మారుతున్నా విధి అనే పదాన్ని మనం ఏమీ చేయక్కర్లేదు మనం సోమరులుగా ఉంటే అయ్యతూ ఉంటాయి అని ఆ విధంగా వాడుకోవడానికి మనకి బోధించలేదు విధి అనే పదాన్ని ఎందుకు బోధించారంటే మహర్షులు నీవు సాక్షిగా ఉ నీ స్వరూపము సాక్ష్యం తెలుసుకో అని తెలుసుకోవడానికి పోషించాడు విధి అనేది ఒకటి ఉన్నది విధి వర్షము వలననే సర్వము జరుగుతూ ఉండును అని ఎందుకు చెప్పారంటే నువ్వు ఏ పని చేయక్కర్లేదు నువ్వు ముద్దులా పడు అని అందుకోసం చెప్పలేదు ఎందుకంటే ముద్దుగా పడున్నా నేను కర్తను అనేవాడు వాడు అజ్ఞానం అవుతాడు తప్ప కేవలము సోమరిగా ఉన్నంత మాత్రాన్ని జ్ఞానం అయిపోతాను అక్కడ సోమనుఫలము పని చేయడము పాయింట్ కాదు పని అవుతూ ఉంటుంది ఆ జరుగుతున్న పనిని నేను చేస్తున్నాను అనే అజ్ఞానం లేకుండా ఒక మహాశక్తి యొక్క అనుగ్రహం వల్ల ఈ శని పనంతా అవుతోంది అని తెలుసుకుంటా విజ్ఞాన యొక్క స్వరూపం ఎస్య నాహంకృతో భావ నా కరోతి నలిప్యతే మనం భగవద్గీతలో చూసిన ఏషా బ్రాహ్మీ స్థితి ప్రార్థ నైతాం ప్రాప్తి విమూహ్యతి సో బ్రాహ్మీ స్థితి అనేది కూడా ఆ విధంగానే ఉంటుంది నిర్మమో నిరహంకార కారణం ఉంటుంది బ్రాహ్మీ స్థితి ఎప్పుడు మమకారము అహంకారము ఎరుడు ఉండవు ఆ విధంగా ఉంటారు జ్ఞానులు ఇక్కడ యష బ్రాహ్మీ స్థితి స్వార్థ అనేది గీతా శ్లోకాన్ని కోట్ చేశారు విద్యారణ్య శ్లోకం అలా పోర్ట్ చేస్తూ ఉంటారు అయితే సాధ సంగ్రహం చేసినప్పుడు ఆ కొటేషన్లని డ్రాప్ చేశారు తర్వాత ఇక జీవన్ముక్తుల యొక్క జీవితాన్ని చూసిన తర్వాత జీవన్ముక్తుల యొక్క దేహత్యాగము ఏ రూపంగా ఉంటుంది వాళ్ళు ఏ రకంగా దేహత్యాగాన్ని చేస్తారు ఇది కూడా యథ విధంగా చెప్పడానికి ఏమీ ఉండదు అనేక రకాలుగా ఉంటుంది ఆ ప్రారంభాధ్యనంగానే ఉంటుంది తప్ప దేహత్యాగము ఫలానా విధంగా జ్ఞాని దేహాన్ని త్యాగం చేస్తారు అని నిర్ధారణ ఏమీ ఉండదు ఆ విషయాన్ని చెప్తున్నారు ీ రోగ రోగము లేనివాడై ఉపవిష్టో వా కూర్చున్నవాడుగా గాని వా లేదా రుగ్ణ భూమి భూమి ఎందు నేలపై వీల్ బా అంటే వాళ్ళ ఇక్కడ దుర్లుచున్నవాడుగా గాని మూర్చితోగా లేక స్పృహ తప్పినవాడుగా గాని ఏష ఈ జ్ఞాని ప్రాణాంతాణములను చేస్తూ విడిచిపెట్టుగాక ఎలాగోలా విడిచిపెడతాడు ప్రాణాలు ఒకప్పుడు ఏ వ్యాధి లేకుండా హాయిగా కూర్చుని ప్రాణాలు విడిచిపెడతాయి ఒకప్పుడు అప్పుడు అరుద్యం అలానే గుర్తుంటుంది ఒకప్పుడు రోగం వచ్చి నేలపై పరుండి నేలపై అంటే మంచం పట్టి అని అర్థం నేల మీద పడుకునేవారు పండుగ రోజు వేసుకుంటారు ఈ రోజుల్లో మంచం మీద పడుకుంటారు నేల మీద పోయేవారు ఈ రోజుల్లో మంచం మీద పోతారు ఎక్కడ పోయినా ఒకటే కానీ స్మృతి కాకులు శృతి స్మృతి నువ్వు ఉంటాయి శృతి తత్వాన్ని చెప్తే స్మృతి వ్యవహారాన్ని చెప్తుంది ఆ వ్యవహారము ఆ తత్వానికి అనురూపంగా ఉంటే పర్వాలేదు తత్వాన్ని కప్పివేసేదిగా ఉంటే లేకపోతే విరుద్ధంగా ఉంటే చాలా దోషం మన హిందూ ధర్మానికి ఇదొక చీడ ఈ సమస్య నలభై శృతి ఏకత్వాన్ని స్మృతి వచ్చి ఏం చేస్తుందంటే ఈ ఏకత్వాన్ని డెడ్ లెటర్ కింద మార్చి పారేస్తుంది అంతా బ్రహ్మ అనే మాటని ఇస్తే డెడ్ లెటర్ అది ఎందుకు పనికిరాని మాటది స్మృత ఏం చేస్తుందంటే ఏది ఒక్కటి కాదు ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు వాడు వేరు వాడు వేరు ఇది వేరు ఈ వేరు ఆ దేవుడు వేరు వేరు ఈ వేరు ఈ తీర్థం వేరు ఆ వేరు అని ఆ ఏకత్వాన్ని ఒక డెడ్ లెటర్ కింద మార్చడంలో స్మృతి యొక్క పాత్ర చాలా అధికంగా కనపడుతుంది ఇది శృతి స్మృతి ఆ సందర్భంలో ఉంటుంది అన్ని స్మృతులు అట్టివి అని నేను కానీ స్మృతులలో ఈ లక్షణము గలదు కాబట్టి స్మృతులు ఏం చెప్తాయంటే చచ్చిపోయేప్పుడు ఓంకారాన్ని స్మరిస్తూ చచ్చిపోవాలి అని స్మృతికారులు ఒక్కడ చెప్పడం గీతలా చెప్తుంది గీత శృతి సంభము కదా ఓంకారాన్ని ధ్యానం చేసుకో నీవు ప్రాణత్యాగం చేయను గీత చెప్తుంది స్మృతిగా ఏమని చెప్తాడు మంచం మీద కింద పెట్టిపో చచ్చిపోవాలి మనసం మీద చచ్చిపోకూడదు తలకాయ కుడి తూర్పు వైపు పెట్టి చచ్చిపోవాలి లేకపోతే ఉత్తరం వైపు పెట్టి చచ్చిపోవాలి దక్షిణం వైపు పెట్టి చచ్చిపోకూడదు ఇలాంటివి వాళ్ళు వస్తాయి స్మృతిగా జలముల రూపంగా పరమాత్మయే ఉన్నాడు అని శృతి చెప్తుంది స్మృతికారు ఏం చేస్తాడు చెరువులో స్నానం చేసేప్పుడు ఈ శ్లోకం చదువు కాలంలో స్నానం చేసేప్పుడు ఆ శ్లోకం చదువు నదిలో ఈ నదిలో ఇప్పుడు స్నానం ఆ నదిలో అప్పుడు స్నానం చేయి పొద్దున్న సాయంకాలం ఇక్కడ చేయకూడదు సాయంకాలం అక్కడే చేయాలి చేయకూడదు అంటే ఇల్లనిగా ఉంటారు చెప్తుంది స్మృతికారు స్మృతి ఏమని చెప్తుంది శుచిగా ఉండదని ఉదాసీనం ఒకతం యథ శుచిగా ఉండదని చెప్తుంది శృతి అంటే గీత కూడా మీకు శుచిగా ఉండాలి అమానుత్వమత్వమహింస శాంతిరాజ్యము ఆచార్యోపాసనం శౌచం స్మృతిగా అంతేం చెప్తాడు పన్ను ముత్తరాని పొలతో నవ్వుకోవాలి నేను ఒకసారి ఉత్తరానికి సంపాదించి తోమడానికి ట్రై చేశాను అది పొల కిందకుంటా అంటే పూజ కింద రానే రాదు ఎలా తొమ్ముత బ్రాహ్మణుడైతే ఉత్తరైన పొలతో దూముకోవాలి క్షత్రియుడు అయితే వే పొలతో దూముకోవాలి ఏదో చెప్తాడు ఏదో ఏదో చెప్తాడు ఏకాదశి నాడైతే మోదు పొలతో దూముకోవాలి ద్వాదశ నాడు అయినట్లయితే మాగు పొలతో దో విడికి వస్తుంది ఇలా వీడికిచ్చేసి ఉన్నాయి వాడికి పిచ్చా దానికి పిచ్చా అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది విసిగిచ్చిస్తాడు అదే ఓ బ్రష్ తీసుకుని ఒక ఇంటి క్రష్ పెట్టుకుని శుభ్రంగా పళ్ళు శుభ్రంగా తోముకునే ఆడవరా అని అది అది అసలు జపట్లేదు అది వాడికే తెలుస్తూ ఉంది అంటే ఉంది తూర్పు వైపు నిలబడి తోముకోవాలి కూర్చుని తోముకోకూడదు నడుస్తూ తోముకోవాలి నది వైపు నడుస్తూ తోముకోవాలి అది పళ్ళు తోకూడదు అంతే పది ఈ పత్రికలు వస్తూ ఉంటాయి నేపటోసారి ప్రతి పత్రిక ఆధ్యాత్మిక పత్రిక తీస్తూ ఉంటారు కదా ఒకసారి ఓ పత్రికలో ఈ శ్లోకాలన్నీ రాసి తన తెలుగు తత్తుడిని రాసి ప్రకటించారు ఆ పత్రిక నా దీలు పెట్టారు పెట్టి ఎలా ఉంది పత్రిక బాగుందండి గటప్ప అంతా బాగున్నాయి కళాశ్వరిని బాగా చేశారు సందేహం లేదు అని నేనేం ఈ పేజీ తీసి ఈ పేజీ మీరు చదవండి మీ పత్రిక కదా మీరు చదివి మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం మీకు చెప్పడం కాదు మీ అభిప్రాయం నాకు చెప్పండి మీరే వేశారు కదా ఈ పందుం పొలం గురించి అని చూపించాను ఆ పెడతారు సగం పెజీ అదే ఆయన చదివే చదివి ఇలాంటివి ఇటువంటి పత్రికలో అనవసరం ఉంది అని చెప్పేసి అన్నారు అంటే నా అభిప్రాయం కూడా అదేనండి ఏం ఏది చెప్పారంటే ఎలా చచ్చిపోవాలి కూర్చొని చచ్చిపోవాలా నిలబడి చచ్చిపోవాలా పొడుపు చచ్చిపోవాలా ఉత్తరం వైపు ఉండాలా దక్షిణం వైపు ఉండాలా అరే అప్ప నీ చేతిలో ఉన్నదాని గురించి మీమాంస కానీ చేతిలో లేని గురించి మీమాంస ఏమవుతుంటుంది మనం చూసి చేసిన గ్రహచారం చేస్తామా నా టైంలో చెప్పబోతుందంటే గుడి జారేగా హంస అక్కేగా ఎప్పుడన్నా విన్నారా ఆయన కుమారు గ్రంథర్వం అనేవాళ్ళు పడతాడు ఈ శరీర గీతం ఇప్పుడే ఎగిరిపోతుందంత హడావిడిగా పడుతుంది ఆ కూర్చున్నా ఉడి జారేగా హంస అక్కేలా అంటే హంస ఎగిరిపోతుందా అన్నంత హడావిడిగా పడుతుంది సో కాబట్టి ఏ రోగము లేకుండా కూక్షులు ఉండగా పోవచ్చు ఎంత పెద్ద రోగం ఏదైనా వచ్చి మంసం పట్టి ఉండగా పోవచ్చు ఎంత హోమాలో ఉండగా కూడా పోవచ్చు కానీ ఒక్కటి మాత్రం ఖాయం ఏమిటో తెలుసిన సర్వ ఏ విధముగా ప్రాణము గురించినము భ్రాంతిహీనా దేహాభిమానము అనయ్రమ లేదు దేహము నేనే అనే భర్మ మాత్రం విజ్ఞానికి ఉండదు ఈ అజ్ఞానం ఉంటాడు వీడు సరిగ్గా స్మృతికాలను చెప్పినట్టుగా మంచం నుంచి కింద దింపి తూర్పు వైపు ఎడం పశ్చిమం వైపు తలకాయ పెట్టి బంధువులు అందరూ ఉండగా పోవాలి అని స్మృతిగా బంధువులు ఉండద్దు అంటే సరే కొడుకులు అందరూ చుట్టూ నిలబడు ఉండగా దేహత్యాగం చేశాడు అనుకోండి సో వన్ డిఫరెన్స్ ఇస్ దేహమే నేను అనే అజ్ఞానంలో ఉన్నవాడు ఏ విధంగా మరణించినా ఒక్కటే అజ్ఞానము లేని జ్ఞాని ఏ విధంగా మరణించినా ఒక్కటే ఓకే కాబట్టి జ్ఞాని యొక్క మరణాన్ని గురించి ఇలా పోయారా అలా పోయారా అనేటువంటి మాటలన్నీ కూడా అర్థరచితలు ఈ మృత్యువు ఎన్ని విశ్వాసాలు భూము కట్టుకుని ఉంటాయంటే ఒకప్పుడు విశ్లేషణ ఇవి కన్నా ఆ సమయంలో ఏదైనా బోధిద్దామంటే అందరూ వేడుపు ముఖాలు పెట్టుకుని ఉంటారు ఎవరికి ఏం బోధిస్తారు మీరు అది బోధించేందుకు సందర్భం కాదు అప్పుడు మీరు బోధించడానికి ప్రయత్నిస్తే అదేదో అఘా పని చేస్తున్నట్టుగా అందరూ కూడా తప్పు కూడా ఎందుకండి పాఠం చెప్పడానికి మీకు ఎంతకంటే టైమే దొరకలేదా ఎంత టీచర్ అయితే మాత్రం ఎక్కడ టీచింగ్ అండి అని ముక్కు మీద వేలు వేసుకుంటారు లేకపోతే బొగ్గలు నొక్కుంటారు కాబట్టి అప్పుడు బోధించడానికి ఉండదు అప్పుడు వెళ్ళి ఏడు పాటు కూడా మనం కూడా ఏడుపు ముఖం వాళ్ళు చేసి దానికి మనం కూడా చేదోడు వాదోడుగా ఉండి మొత్తానికి ఆ పని పూర్తి చేసుకుని బయటపడ్డాం ఆ మృత్యుకు చుట్టూ ఉన్న జ్ఞా ఉన్నంత జ్ఞానము చెప్ప శక్యం కాదు శాస్త్రంలో కొని సరిగ్గా బోధ చేయలేదేమో అందుకోసం యజ్ఞానం వచ్చిందేమో అనుకోవడానికి అవకాశం ఏది చాంద్రోపనిషత్తులో అష్టమాధ్యాయం మనం చదివి ఉంటుంది నేను విస్తారంగానే చెప్పాను అక్కడ ఏం చెప్పాడంటే దేహత్యాగం అయిపోయిన తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి తగలబెట్టి తక్కారండి బూడిది చేసే సందర్భం వస్తే బూడిది చేయండి అయితే పారసీ గుట్ట మీద పడేసి వచ్చేస్తే పక్షులు ఉంది వాడి వాడి తారడతాయి అలా ఏడిస్తే అలా ఏడవాలని అయితే మట్టిలో కప్పేసే చక్క వస్తే కప్పేస్తక్క రండి డోంట్ ఈవెన్ మార్క్ డిగ్రీ ఎందుకంటే మీరు మార్క్ పెట్టాడు అనుకోండి అక్కడ మొన్నడు వెళ్ళి ఎవడో శివలింగం పెడతాడు ఆ మొన్నడు వెళ్ళి భక్తులు అభిషేకాలు మొదల మార్కు పెడతారు చాలా అద్వానంగా ఉంటుంది ఒకడు బృందావనం అంటాడు దాని బృందావనం పేరు ఇది దాని మీద కట్టిన దానికి బృందావనం అని పేరు దాని ఏదో తులసి కోట్లా కడతాడు దానికి బృందావనం అని పేరు సపోజ్ ఇక్కడ ఒరిజినల్ బృందావనం ఉందనుకోండి అక్కడి కొంత మట్టి పట్టుకెళ్ళి ఇంకోటోట ఇంకో డూప్లికేట్ బృందావనం ఇంకో భక్తుడు కడతాడు ఇలా పోతాం అనుకుంటే మృత్యుల ఉన్నంత అజ్ఞానం అదే కానీ తలపంచి పైకి పోవాలి ఒక అభిప్రాయం ఎక్కడో ఉంటుంది యోగ గ్రంథాల్లో ఏదో రాస్తాడు యోగం ఉంటే మా అభిప్రాయం పట్టింది కదా కాదు ఈ కుండలిని అని ఒక తంత్రం ఒకటి ఉంది ఆ తంత్రంలో ఏం రాస్తాడంటే ప్రాణం ఎక్కడి నుంచి పోయిందంట వీడి ప్రాణం ఎక్కడి నుంచి పోదు నోట్లోకి పోతుంది ఎందుకని ప్రాణం పోయినప్పుడు ప్రతి నోరు అలా తెలుస్తా అంతేగానే వాడు నోరు వెళ్ళబెట్టినాడు అంటారు అంటే ప్రాణం పోయిందని ఒక ఎక్స్ప్రెషన్ అది నోరు ముఖం ఆగదీత మనం చదివాం చాండోకి ఉపనిషత్తు బ్రహ్మధ్యాయంలో వస్తుంది నోరు వెళ్ళబెట్టును అని ఉపనిషత్తే చెప్తాం ప్రాణం ఎక్కడ నీళ్ళిపోతుంది ఏం చేస్తారు కొబ్బరికాయ కొడతామని ఇలాంటివి చెప్పడానికి కూడా దేశ భావం కలిగేటువంటి ఆలోచనలు నన్నీ స్మృతి నుంచి వస్తాడు స్మృతులంటే కూడా రాస్తాడు ఈ అంధవిశ్వాసాలన్నీ అందులో ముఖ్యంగా ఈ స్వామీజీలంటే శంకరాచార్యులు మొదలైన మహాత్ము ఎంతోమంది ఉదయించినారు అస్తమించినారు దేహాలు పుట్టైపోయాయి ఎక్కడ ఒక్క సమాధి కూడా లేదు కానీ గత వందేళ్లలో కృషికేశులు గంగా నది అన్ని సమాధులు కట్టేసి ప్రతి స్వామితో సమాజ చెప్పును కట్టేసి వాళ్ళకు భక్తుల యొక్క సంపద అంతా తీసుకొచ్చేసి అక్కడికి ఇటకలతో సమాధులు కట్టేసి గంగలో అడుగు పెట్టేందుకు చోటు విధంగా తయారు చేశారు గంగా ఈజ్ నౌ ఇంకొచ్చిన సో టోటల్ ఋషీ కైజ్ మీరు గంగా స్నానం చేయదలుచుకుంటే ఎవరో ఒకళ్ళ ఆశ్రమం వాళ్ళు అనుమతిస్తేనే మీరు గంగా స్నానం చేయగలుగుతారు మీరు ఆశ్రమం వాళ్ళు అనుమతించి గేటు తీస్తే ఆ గేట్ లోపల నుంచి వెళ్ళి గంగా స్నానం చేయొచ్చు ఆశ్రమంలో వాళ్ళ అనుమతి లేకుండా మీరు గంగా స్నానం చేయలేరు అంటే హృషికేశు విదిలిపెట్టేసి ఆ పైకి ఒక పది మైళ్ళు వెళ్తే మీకు చోటు దొరకదు ఆ పది మైళ్ళు గంగ ఒడ్డు ఇటువంటి కూడా వీళ్ళు ఆక్రమించి మొత్తం మీద ఎవడో చిన్న ఎవడో చిన్న యాజిటేషన్ ఒకటి చేసి ఒకే ఒక సందు విధులు పెట్టినారు కైలాసాశ్రమం పక్కన ఉంది ఆ సందు ఓంకారాశ్రమం పెద్దాశ్రమం ఉంది కైలాసాశ్రమం కూడా పెద్దదే ఆ పక్కన కైలాసాశ్రమం మెయిన్ ఇటువైపు ఉంటుంది ఒకటికి అటువైపు వాళ్ళకు ఒక చిన్న ప్రమిషస్ ఉంది దానికి దీనికి మధ్యన సింగిల్ ఫైల్ వెళ్ళడానికి కావలసిన సందు ఉంది ఆ సందులోంచి పోతే వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా అది ఒక్కటే అది కనుక మీకు తెలియకపోతే మీరు గంగతి చే కనాట్ లుకట్ గంగ అన్ని సమాధులతోటి ఆశ్రమాలతోటి దేవాలయాలతోటి నీటి పారేశారు పీపుల్ ఆర్ త్రీ చేయం కలి ఇంతకీ అసలు మహాత్ములకి దేహానికి సమాధి కట్టడం కూడా తప్పు అనవసరం సమాధి కట్టడం దాని మీద శివలింగం పెట్టడం ఈ భక్తులందరూ వెళ్ళేదానికి అభిషేకాలు చేస్తూ ఉండడం సంవత్సరానికి ఒకసారి అక్కడ సమావేశం అవడం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా దేహాభిమానంలో మాత్రమే మిగిలి ఉండడం ఇలా ఉంటుంది ఈ భ్రాంతి కొనసాగుతూ ఉంటుంది కానీ జ్ఞాని యొక్క సందర్భంలో భ్రాంతి అనేది సుపరాము ఉండదు ఆయన దేహాన్ని ఏ విధంగా త్యాగం చేసినా త్యాగం చేయవచ్చు ఇట్ జస్ట్ దస్ నాట్ మ్యాటర్ దీనికి జీవన్ముక్తుల యొక్క దేహత్యాగము అనేదానికి ఆధునిక కాలంలో మనం ఇవ్వదగ్గ దృష్టాంతం ఒకటి ఒక జ్వలంతమైన దృష్టాంతం కనబడుతూ ఉంటుంది అదేమిటంటే స్వామి రామసింహదాస్ మహారాజ్ ఆయన దేహత్యాగం చేసినప్పుడు ఆయన శాంతికి వసీయత్ అని ఆ దేహాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది ఆయన రాసి పెట్టిన బరీ ఇట్ అండ్ డోంట్ మార్క్ ది గ్రేవ్ సో దట్ రేపు పొద్దున్న ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ గ్రేవు మార్పు చేస్తే అక్కడ ఎవడో సమాధి కడతానంటే డోంట్ డూ దాట్ ఇవి బరీ మార్పు చేయొద్దు అని ఆయన చెప్పారు గంగలో విద్యు అది కూడా అంత పెద్ద మంచి పద్ధతి అనిపిస్తుంది ఈ శవాన్ని తీసుకెళ్ళి గంగలో పడేస్తే గంగ అయిపోతుంది రకంగా మొన్న అక్కడ యూపీలో రెండు వందల యాభై గంగలో అన్ని గట్టి మీదకి వచ్చాయి రెండు వందల యాభై పైన కాశీలోనూ అక్కడ సత్య సాలీ కాలం శవాలని దాటకూడదు శరణార్థం కాలం ఇవి అసలే కాలం ఇవి అన్నీ తీసుకెళ్ళి గంగలో పడేడు సన్యాసులకైతే పెద్ద ఉత్సవం చేసి వీళ్ళందరూ అక్కడ చేరి ప్రార్థనలు చేస్తూ శ్లోగం కొడుకు తీసుకెళ్ళి గంగలో పడేస్తే దానికి జల సమాధి అని ఒక సంస్కృత నామము జల సమాధి అని ఒక సంస్కృతం పేరు పెట్టేస్తే ఎందుతో మంచి పని చేసేస్తున్నారు వీళ్ళని అందరూ అనుకుంటారు ఏం చేస్తున్నారండి అంటే చచ్చిపోయిన శవాన్ని గంగలో పడేసుకున్నాము అంటే వినడానికి ఎలా ఉంది అంటే వెంటనే అదర్వాట అలాంటి పని చేయకూడదు రా తప్పని అంటాడా అండా అంటాడు ఏం చేస్తున్నారండి మహాత్మున్ని జల సమాధి చేస్తున్నామంటే ఓహో అలాగా అంటాడు మీరు గమనించారా భాషలో ఉండే భా రెండో ఒకటే దిడ్డు నోటీస్తే డిఫరెన్స్ ఏమైనా సైకాలజీ అలా వస్తే రెండో ఒకటే ఆయన బరీ సమ్లే డోంట్ నార్త్ డిగ్రే అని డోంట్ కన్సర్ డోంట్ డూ ఎనీ పర్టిక్యులర్ ఉత్సవంలో ఏమీ చేయవద్దు అని రాశ పెట్టారు వీళ్ళు దానికి తగ్గట్టుగానే వాళ్ళు సో అలాగే ఏదో చేసేయాలి తప్ప దాని చుట్టూ పెద్ద అజ్ఞానాన్ని అల్లకూడదు జ్ఞానులు మహాత్ములు కూడా ఆ విధంగానే ఉంటారు దేహాభిమానము అనే భ్రాంతి వారి జీవితంలో ఉండదు సింపుల్ టాపిక్ నేనే కొంచెం ఇంకో స్వాగతిస్తాను మీ రోగ ఉపవిష్టో వా రుగ్మో వాలుఠంభువి మూర్ఛితో వా త్యజత్ వేష ప్రాణాభ్రాంతర్ణసా ప్రమాణోత్పాదిత విద్యా ప్రమాణం ప్రబలం వినాశ్యేదాంత ప్రబలం మానమీక్ష్య పదచ్చేదం ప్రమాణోత్పాదిత విద్యా ప్రమాణం ప్రబలం వినా నశ్యతి వేదాంతా ప్రబలం మానం ఈక్ష్యతే ఇక్కడ ఒక శంక ఒకటి టేకప్ చేసి దాన్ని పరిష్కారం చేసుకున్నారు భ్రాంతి నాస్తి అన్నారు కదా భ్రమ కలగదు అయితే మనకి ఒక సందేహం కలగవచ్చు ఏమిటంటే ఆ సందేహం ఒకటికి అజ్ఞానంలో ఉన్నాడు ఏదో ఒక విషయానికి సంబంధించి అజ్ఞానము కలదు తర్వాత ఏమైంది ఒక ప్రమాణము ప్రమాణము అంటే అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాయం దానికి ప్రమాణము అనిపేరు అంటే ఏదో చదువుకున్నారనుకోండి లేకపోతే ఎవడైనా బోధించారనుకోండి అది ప్రమాణం ఆ ప్రమాణం చేత వీడుకున్న అజ్ఞానం పూర్తి సో ఒక ప్రమాణం చేత వీడికున్న అజ్ఞానం తొలగిపోయింది ఏమండి తొలగిపోతే ఇప్పుడు జ్ఞానం ఉన్నది తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఈ జ్ఞానము తొలగిపోయి మరో ప్రమాణం వచ్చి వీడ జ్ఞానం అనుకున్న దాన్ని తొలగించి మరో దానిని ప్రతిష్ఠించవచ్చు కదా అలా అవ్వచ్చు ఉదాహరణకు ఇప్పుడు ఇది త్రాడు అనే ఉన్నది కానీ వీడు అజ్ఞానం చేత పాపం అనుకున్నాడు ఇప్పుడు ప్రమాణం వచ్చింది ఏమిటి ప్రమాణము దీపం దీపం ప్రమాణం అంటే కాంతి ప్రమాణం అంటే మనకి వస్తువుని తెలుపులు చేసి దాన్ని ప్రమాణము అంటారు వెలుపులు దీపాన్ని తీసుకొచ్చారు ఇది త్రాడు పాము కాదు అని వీడికి తెలుసుకున్నాడు సో ఇది పాము అనే అజ్ఞానం కదా త్రాడు అనే జ్ఞానం కలిగింది కానీ మళ్ళీ ఏడాది తర్వాత రెండేళ్ల ఇంకోసారి మళ్ళీ త్రాడు చూసి అక్కడే వీడు పాము మళ్ళీ భ్రమపడే అవకాశం ఉంది కదా కాబట్టి ఆత్మస్వరూప విషయమైన అజ్ఞానము బలదు టు బిగిన్ విత్ వాడు ఉపనిషత్ బాగా అధ్యయనం చేసి శ్రవణమన నిర్ధ్యాసనాలని బాగా బలంగా అనుష్ఠించి ఆత్మస్వరూపానికి సంబంధించిన అజ్ఞానాన్ని వేదాంత శాస్త్రము అనే ప్రమాణం చేత తొలగించుకున్నాడు ఇక్కడ అజ్ఞానము ఆత్మస్వరూపాన్ని గురించి అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానం ఏమిటి వేదాంత ప్రమాణము ఉపనిషత్ ప్రమాణము అదే అదే వెలుగుదనమాట దాని చేత అజ్ఞానం పోయింది అంటే ఏమైంది అక్కడికి నేను కర్తను భోక్తను పరిచ్ఛిన్నులను సంసారిని అనే అనుభవం వీడికి ఉంది ఇది ఈ అనుభవం దేన్ని బట్టి చూపు మనస్సు బట్టి అది కూడా ప్రమాణమే చూపుతో మీకు రూపాలన్నీ తెలుసుకున్నాయి కాబట్టి అది ప్రమాణమే మనస్సుతో మీరు జగత్తుని తెలుసుకుంటున్నారు కాబట్టి మనస్సు కూడా ప్రమాణమే కాబట్టి నేను పరిచ్ఛున్నుడను సంసారిణి అనేటువంటి అనుభవం ఏది కలతో ఇది వీడికి ప్రత్యక్ష అనుమాన ప్రమాణంలో చేత లభించిన అనుభవం అది ప్రమాణాలను బట్టి వచ్చింది కదా అంచేతనే అందరూ అవే ప్రమాణాలని అనుసరించి అందరూ అదే అజ్ఞానంలో మిగిలి ఉన్నారు ఒక ప్రమాణం చేత నేను కర్తను భోక్తను సంసారిణి అని వీడు ఇప్పుడు ఉపనిషత్తు అనే ప్రమాణం వచ్చి నాయన నువ్వు కర్తవి కాదుగా ఆలోచించు చూసుకో నువ్వు కర్త ఎప్పుడైనావు దేహము ఇంద్రియములు కర్త నీవు దేహేంద్రియం మనస్సు కలుపుకోండి అవి కర్త అవుతాయి నీవు దేహేంద్రియములు మనస్సు నీవు కాలుసుమా అవి క్షేత్రము నీవు క్షేత్రములు తెలుసుకునే క్షేత్రజ్ఞుడవు చూసుకో నీకేసు ఒకసారి నువ్వు చూసుకో నీ కేసు నువ్వు చూసుకో నీకు దేహము నీకు అనుభవానికి వస్తుందా లేదా అనుభవానికి వస్తుంది కాబట్టి దేహము నీకంటే భిన్నము నీకు మనస్సు అనుభవాలు తెస్తూ ఉన్నాయి కాబట్టి మనస్సు నీకంటే విలక్షణము నీవు దేహేంద్రియ మనస్సులను తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపులను నీవు వచ్చిపోయే అనుభవం నీ స్వరూపం కాదు సకలములైన అనుభవములను ప్రకాశింపజేసే ఆ అనుభూతి స్వరూపమైన వెలుగు ఏది అది నీ స్వరూపం ఇప్పుడు సినిమాలో అనేక దృశ్యాలు అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ వెలుగు ఉన్నదే ఆ వెలుగు ఏ దృశ్యానికి చెందినది ఆ విలుగు ఏ ఒక్క దృశ్యానికి చెందినది కాదు కానీ అన్ని దృశ్యములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది అలాగే నీ స్వరూపము నీ కన్ను చెవి ముక్కు మొదలైన ఇంద్రియముల చేత తెలియబడేది కాదు మనస్సు చేత తెలియబడేది కాదు ఈ మనస్సు ఇంద్రియములు స్వరూపము కాదు ఈ దేహము స్వరూపము కాదు నీవు పొరబడ్డావు నీ స్వరూపమేమి ఆ శుద్ధ చైతన్యమే ఆ చిన్న సత్ ఏది కలదో అది ఏమి స్వరూపము అని ఉపనిషత్తు బోధిస్తుంది ఉపనిషత్తు ఇది ప్రమాణము ఏమిటి ప్రమాణము అంటే ప్రమాణము అంటే అథెంటిక్ అనే అభిప్రాయం కాదు అథెంటిక్ అని అనొచ్చు మీరు కానీ అక్కడ అభిప్రాయం ఏమిటంటే మీ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి చక్కని ఉపాయము ఆ ప్రమాణం యొక్క బలం చేత నేను పరిచ్ఛిన్నుడను సంసారిని అనే అజ్ఞానాన్ని తొలగించుకొని నేను అపరిచ్ఛినుడను అసంసారని సాక్షిస్వరూపుడను చేతనుడను చిన్మయ సద్రూపుడను అని వీడు తెలుసుకున్నాడు ఏమండి మళ్ళీ భవిష్యత్తులో మరో ప్రమాణం వచ్చి ఈ జ్ఞానాన్ని తుడిచిపెట్టేదని నమ్మకమేమున్నది ఇప్పుడు మీకు అర్థమైందా సమస్య ఇప్పుడు ఇది పాము అనుకున్నాడు ఎలా అనుకున్నాడు కంటితో చూసే అనుకున్నాడు కదా కాబట్టి ఇది పాము అని భ్రమపడడానికి కూడా ఓ ప్రమాణము గలదు కన్ను అయితే ఆ ప్రమాణాన్ని కాదని ఇంకో ప్రమాణం ఏమిటి దీపము దీపము అనే మరో ప్రమాణము ఈ కన్ను చీకట్లో చూస్తున్న కన్ను అనే ప్రమాణానికంటే బలమైనది ఆ ప్రమాణం అంచేత అంతకుముందు ప్రమాణము చేత కలిగిన జ్ఞానాన్ని త్రోసి అజ్ఞాన జ్ఞానం అది అజ్ఞానమేగా కానీ అది త్రోసిపుచ్చనంత వరకు ఆ జ్ఞానాన్ని త్రోసిపుచ్చేసి యథార్థ జ్ఞానాన్ని ఆ ప్రమాణము ప్రతిష్ఠించింది అలాగే కాబట్టి బలమైన ప్రమాణము వీక్ అయిన ప్రమాణాన్ని అలాగే వీడు కన్ను ముక్కు చెవి మనస్సు అనే వీటిని అవన్నీ ప్రమాణములు వాటిని ఆశ్రయంగా చేసుకుని నేను సంసారని కర్తను భోక్తను అనే వేదాంతము అనేటువంటి అత్యంత బలమైనటువంటి ప్రమాణం వచ్చి ఈ బలహీనమైన ప్రమాణాన్ని తోసికొచ్చి నీ స్వరూపము పూర్ణ చైతన్యము అని నీ నిరూపించి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ వేదాంత శాస్త్రము కంటే బలమైన మరో ప్రమాణం వచ్చిందనుకోండి అప్పుడు ఇది నెగేట్ అవుతుంది కదా మరి ఇప్పుడు తాడిని తన్నేవాడు ఒకడైతే వాడి తలను తన్నివాడు ఇంకొకడు ఉంటాడు కాబట్టి కర్తభోక్త అనేటువంటి మనస్సు అనే ప్రమాణము చేత ఉదయించిన జ్ఞానాన్ని ఉపనిష జ్ఞానం వచ్చి తల్లి పారేస్తే ఆ ఉపనిషజ జ్ఞానాన్ని కొట్టేసేటువంటి ప్రమాణం మరొకటి కావచ్చు అంతకంటే బలమైన ప్రమాణం మరొకటి రావచ్చు అంటే అంతకంటే బలమైన ప్రమాణము మరి ఒకటి నేను అయితే మరి ఏం తేలినట్టు ఆత్మజ్ఞానం ఒకసారి ఉదయించిన తర్వాత మళ్ళీ అది అది చెడిపోయేటువంటి సందర్భము ఉండదు ఈ పాము దృష్టాంతంలో కూడా త్రాడు పాము అనుకునే భ్రమ ఒకసారి పడతాడు దీపం వెలిగించిన వెంటనే ఆ భ్రమ తొలగిపోయి ఇది త్రాడు అనే జ్ఞానం కలుగుతుంది అటువంటి ఇంకా రెండోసారి అంత తొందరగా మళ్ళీ అదే భ్రమకి బుతి కాదు మీరు గమనించే వాళ్ళు కూడా మళ్ళీ ఎవడైనా పాము వీడు కమ్ముని పాము అండవు ఎవడైనా పాము అంటే ఏ అలాగారు కూడా ఓకే పాము పాము అని దీపం తీసుకురా పోయి అంటాడు అంటే వీడికున్న జ్ఞానము తిరస్కరింపబడినట్లా లేక ప్రకాశిస్తున్నట్లా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ దీపం తీసుకొచ్చాక చూసి అది పాపం అయితే అప్పుడు పాపం తెలుసుకుంటాడు లేకపోతే త్రాడైతే త్రాడే అలా చూసుకుంటాడు తప్ప వివేకవంతుడు అలా గడినాడు కాబట్టి మీకు వేదాంత ప్రమాణము మీలో ప్రవేశించిందా లేదా అది మీకున్న అజ్ఞానాన్ని పోగొట్టుందా లేదా అన్నదే ప్రశ్న తప్ప ఒకసారి అజ్ఞానాన్ని పోగొడితే మళ్ళీ మరొకటి వచ్చి అది దీన్ని పోగొట్టే ఇంకొకటి వస్తుందేమో అనే ప్రశ్న ఉదయ్యనిచ్చారు సాధారణంగా వేదాంత శ్రవణం చేసేవాళ్ళు ఆ జ్ఞానం తమలో ప్రవేశించకుండా చాలా జాగ్రత్త ఉంటారు ఎందుకంటే ఎందుకంటే అజ్ఞానము ముందు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంది ఇప్పుడు నా భార్య నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కన్సన ముప్పై వేలు వస్తుంది బంగారం ఉంది కొడుకులేమో అమెరికాలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉన్నారు కూతుళ్ళు నాన్న నాన్న ప్రేమగా చూసుకుంటున్నారు ఏమండి సో బీపీ కంట్రోల్లోనే ఉంది ట్యాబ్లెట్ వేసుకుంటే పని ఇదండ yes, yeah. mm -hmm.